వట్టి ఆశల చిక్కివడుటే కాక కట్టుకొనేదేదీ కడయేదీ జననమరణశీలి జంతువు కనుగొన తనకేది కాణాచి తనువు కర్మమునకు తాకట్ తనకు వేరే స్వతంత్రములేవి వట్టి ఆశల చిక్కివడివడుటే కాక కట్టుకొనేటిదేదీ కడయేది లలి చిత్తమింద్రియములగ్రస్థుడు తొలగదోయకనేది దొరతనము అలమి కాలము సంసారాధీనము కొలదివెట్ట తనకు గురియేదీ వట్టి ఆశల చిక్కువడివడుటే కాక కట్టుకునేటిదేదీ కడయేది బతుకెల్లా లోకానుబంధము గతికన తనకిక కారణమేది ఇతవై శ్రీవెంకటేశుడేలేగాక మితిమీరి ఇన్నాళ్లు మెరయనేది ఆసల చిక్కి వడి వడివడుటే కాక కట్టుకునేటిదేదీ కడయ్యేది